సంకీర్తన పదహ వెనకేదో ముందరేదో వెర్రి నేను నా మనసు మరులుదేరా మందేదొకో చేరి మీదటి జన్మము చిరులకు నోమేగాని ఏరూపై పుట్టుదునో ఎరగనేను కోరి నిద్రించపరచుకుననుద్యోగించుకాని సారే లేతునో లేవనో జాడ తెలియనేను తెల్లవారినప్పుడెల్లా తెలిసి తిననేగాని కళ్ళేదో నిజమేదో కానా నేను వల్ల చూచి కామినుల వలపించే గాని మొల్లమై నామేను ముదిసిన తెరగా పాపాలు చేసి మరచి బ్రతుకుచున్నాడగాని వైపుగా చిత్రగుప్తుడు రాయుటెరగా ఏపున శ్రీవెంకటేశునెక్కడో బెతకేగాని నా పాలి దైవమని నన్నుగాసు తెరగ